మన స్వరూపం మీద మన ఉనికి మీద మనం పోషించే పాత్రల యొక్క గుణాలు రంగులు అంటకూడదు ఐ షుడ్ నాట్ బి టెయింటెడ్ నేను నా పవిత్రత నా స్వచ్ఛత నా ఎరుక నా ఉనికి అలానే ఉంటుంది బట్ ఆ పాత్రను పోషిస్తాను ఆ పాత్రను పక్కకు పెడతాను మళ్ళీ ఇంకో పాత్ర ఇలా ఒక్కరోజు మీరు చూడండి మీకు ఎలా ఉంటుందో తెలుసండి అక్కడ భర్త కనపడడు దైవమే కొడుకు కనపడడు దైవమే అత్తగారు కనపడదు దైవమే మామగారు కనపడు దయ్యం మీరు ఏది చూసిన అన్ని చేతనత్వాలు అంతా చైతన్యం చైతన్యం చైతన్యం ఈ పాత్రలన్నీ ఎలా ఉంటాయంటే మనం విప్పిపెట్టినటువంటి ఆ బుట్టలో విప్పిపెట్టే బట్టల్లాగా మన బీరువాలో పేర్చుకున్న బట్టల్లా ఉంటాయి ఎర్రచీర కట్టుకుంటామా అప్పుడు ఏమంటారు ఏమండి ఆవిడని పిలవండి ఎవరండి అక్కడ చాలా మంది ఆ ఎర్రచీర ఆవిని పిలవండి ఎర్ర ఎర్రచీర కట్టుకున్న ఆవిని పిలవండి అంటాం ఆవిడ ఎర్రచీర కట్టుకుంది కాబట్టి ఎర్రచీర ఆవిని పిలవండి అలాగని నేను భార్య పాత్రను పోషిస్తున్నాను కాబట్టి మా భార్యని పిలువు అంటాడు వాడు ఆ భార్య అనే కట్టుకుంది కాబట్టి నా భార్యని పిలువు అంటాడు కొడుకే ఉంటాడు మా అమ్మని పిలువ మా అమ్మని పిలువు అంటే అమ్మ ఒక చీర కట్టుకుంది పిలువు మా నాన్నని పిలువ అంటాడు ఒక వస్త్రం కప్పుకున్నాడు పిలవమ్మ చూడండి ఇది వాస్తవమా కాదా బస్ ఆ చీరెప్పేసి మీరు మళ్ళీ కొడుకు చీరెప్పేశారనుకోండి మీరిప్పుడు భర్త అనే వస్త్రం కట్టుకున్నారనుకోండి మీరు భర్తగా ప్రవర్తిస్తారు భర్త అనే వస్త్రం విప్పేసి ఇప్పుడు గురువు అనే వస్త్రం కట్టుకున్నారనుకోండి గురువుగా ప్రవర్తిస్తారు ఇవన్నీ వస్త్రాచ్ఛాదనలే అంతే వాస్తవం నాది వేషహానత స్వాత్మ దర్శనం ఈష దర్శనం స్వాత్మరూపత కాబట్టి ఆ దేవుడు జీవుడనే భేదం కూడా జస్ట్ కేవలం ఔపాధికం ఈ శరీరంలో ఉంటే నేను ఈ చైతన్యము శరీరం దాటితే అనంత చైతన్యము ఈ ఇదంతా రండి అంటాం పరమాత్ముడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అని అంటాం కదా అంతటా ఉండేది పరమాత్ముడు అంటాం కదా అంతటా పరమాత్ముడైనప్పుడు నేనేమైపోతున్నాను పరమాత్ముడు సర్వవ్యాపకుడు అంటే ఆ సర్వవ్యాపకంలో నేను కూడా వ్యాపించిపోయాను నేను మళ్ళీ వేరుగా వచ్చాననుకోండి వాడిని సర్వవ్యాపకుడు అనలేం ఏమైపోయింది వాడికి పరిధి వచ్చేసింది వాడికి బౌండరీ వచ్చేసింది ఎందుకని నా వల్ల వాడు పరిమితమైపోతున్నాడు చూడండి అవివేకం నా వల్ల వాడిని పరిమితం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సర్వవ్యాపకుడు పరమాత్మ అన్నప్పుడు ఆలోచించండి నేను కూడా అందులో అంతర్లీనమైపోతే సర్వవ్యాపకత్వం పరిపూర్ణమవుతుంది అందుకనే ఈ సజ్జీవయో నాకు పరమాత్మకు భేదం లేదు సర్వవ్యాపకమై అఖండమై ప్రకాశిస్తుంది ఆ చైతన్యం ఆ చైతన్యమే వేషహానత స్వాత్మదర్శనం నా స్వరూపాన్ని కనుక గుర్తించి ఆ స్థితిలో ఉండగలిగితే ఈ వేషాలన్నీ పడిపోతున్నాయి స్వాత్మదర్శ ఈశ దర్శనం స్వాత్మరూపత ఇక ఈశ్వరుణ్ణి నేను దర్శించాలనేటువంటి భేదం లేదు ఎందుకని భేదాలన్నీ పడిపోయాయి ఉండేది అభేదర్శనం జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అభేదర్శనం అజ్ఞానం అంటే ఏంటి భేద దర్శనం అజ్ఞానం భేదాన్ని సృష్టిస్తుంది జ్ఞానం అభేదాన్నిస్తుంది అఖండత్వాన్నిస్తుంది కాబట్టి ఇక్కడ అంత ఏకమై ఉన్నప్పుడు ఆ ఏకమై ఏకమయ్యున్నటువంటి స్థితి ఎలా ఉంటుంది ఏ ఉపనిషత్తుల యొక్క మహావాక్యాలైతే మనకు బోధపరుస్తున్నాయో వేదం ద్వారా తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ చిట్ట అహం బ్రహ్మాస్మి ఈ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో కేవలం అవ్వకూడదు చాలా మంది ఏంటంటే అహం బ్రహ్మాస్మి జపం చేయండి అని అంటారు అహం బ్రహ్మాస్మి అనేది జపం ఏమిటి చెప్పండి ఓం నమ శివ ఎలాగనో ఓం నమో నారాయణ ఎలాగనో ఇది కూడా ఒక జపం అయిపోతుంది జపము దేనికి అంతఃకరణ శుద్ధికే కానీ జ్ఞానానికి కాదు మోక్షానికి కాదు అందుకనే మీ నామముచ్చే నా మది నిర్మలమయ్యున్నది జ్ఞానము సగరాద సుజ్ఞానమో సగరాధ నామం చేసి నా నిర్మలంగా ఉంది ఇప్పుడు జ్ఞానం చెప్పనంట కాబట్టి ఇక్కడ కూడా ఈ మహావాక్యాల్ని కేవలం ఏదో ఉపదేశ వాక్యాలంటే మళ్ళీ అదేదో చెవిలో చెప్పి ఇది రోజు నూట సార్లు చేయి అన్నట్టుగా కాదు మహావాక్యాలు ఈ మహావాక్యాలన్నీ కూడా అనుసంధానం చేయవలసినటువంటి మహావాక్యాలు లోపల ఆ స్థితిలో నిలబడి ఆ స్వరూప చింతన చేస్తూ ఈ మహావాక్యాల్ని సాధన చేయాలి ఆ సాధన చేసేటప్పుడు ఒక్కొక్క స్థాయి మహావాక్యం చెప్తుంది ఏమిటనంటే మొట్టమొదటి స్థాయి ఏమిటనంటే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ పరమాత్మ ప్రజ్ఞాన స్వరూపం దాన్నే మాండూక్యోపనిషత్తులో పరమాత్మ గురించి చెప్తూ నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం ప్రజ్ఞానగణం అప్రజ్ఞం శాంతం శివం అద్వైతం చతుర్తం మన్యంతే సత్మా స విజ్ఞేయ పరమాత్మ ప్రజ్ఞానగణం అంటే జ్ఞానస్వరూపమే ఆ పరమాత్మ అన్నప్పుడు సత్యమే పరమాత్మ అన్నప్పుడు జ్ఞానమే పరమాత్మ అన్నప్పుడు పరమాత్ముడు జ్ఞానస్వరూపము అని గుర్తించాలంటే వీడు జ్ఞానమై ఉండాలి వీడి జ్ఞానముండాలి వీడికే జ్ఞానం లేదనుకోండి పరమాత్ముడు జ్ఞప్తి స్వరూపము జ్ఞానమే పరమాత్మ అనేది గుర్తించలేము కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ప్రజ్ఞాన ఘన రూపమై ఉండేటువంటి ఆ పరమాత్మ ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించాలంటే వీడికి ప్రజ్ఞానం ఉండాలి కొంత ప్రజ్ఞానం కాకపోయినా జ్ఞానమైనా ఉండాలి అందుకనే మనకు ఉపనిషత్తుల్లో వేద కూడా సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతపి జానతు सकल प्रकल उपकल्पमानं उपक्त श्रेय वशीय आयुष्मूत चिके प्रभा स्योतिष्मागुस्त मंत्रमट विज्ञान जानत भी जानतू सक प्रकल्पन मुपकल्त क्लुप्त సమస్తము తనలో జరుగుతున్నటువంటి సకల విన్యాసాలని సాక్షి మాత్రంగా గుర్తించగలిగే ఆ మూలంలో నిలబడ్డప్పుడు ఇదంతా ఈ విశ్వమంతా కూడా ఎలా ఉంటుంది తెలిసండి ఇంత పెద్ద మట్టి ముద్ద తీసుకుని దాంట్లో ఒక రేణువు తీసుకుంటే మనకు ఆ రేణువు ఏమన్నా ఉందా అసలు ఉనికి అలా అయిపోతుంది ఈ దృష్టిలో ఆ స్వరూపం దగ్గర ఆ మూలం దగ్గర నిలబడ్డప్పుడు ఈ విశ్వమంతా అలా అయిపోతుంది ఇదంతా కల్పన అందుకనే దక్షిణామూర్తిస్తోత్రులు ఆయనంటారు విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూత యథా నిద్రయాసాక్షాత్ కు ప్రబోధసమయే స్వాత్మానమే వాద్వ తస్మై శ్రీ గురుమూర్త విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం బయట నాకు భర్త అనేటువంటి వ్యక్తే కనిపిస్తున్నాడు భర్త లేడు కానీ భర్త ఎక్కడున్నాడు నిజాంతర్గతం లోపలుంది బయట లేడు బయట మనిషే భర్త ఎక్కడున్నాడు ఇక్కడ నాకు అతనితో పడట్లేదనుకోండి వదిలేస్తాను వదిలించుకున్న తర్వాత ఏమవుతుంది కొంతకాలం తర్వాత ఏమండి ఎలా ఉన్నారంటే వదిలేశాను భర్త అనేటువంటి వాడు వాడి మీద లేదు ఇంకా అయిపోయింది కట్ చేస్తాను ఇక్కడ మనిషి ఉంటాడు ప్రపంచంలో కానీ నాలో భర్త नाकू? ये ले अत की नबंधे प्रपंच संबंध पे इबार्गत बैठे बैठ उदेहे पदार्थमे अभी कलक्रम असल बंधम असल संबंध मेंजाग निजम बंधम रपरचु कदा इध देश कल पश्य आत्मी మాయయా బహి సారి మనం కళ్ళు తెరవగానే స్వప్నం ఎలా అయితే పడిపోయి మెలకులో ఇదంతా వాస్తవం అనిపిస్తుందో అలాగని లోపల మనం కూడా చాలా నిద్రపోతూ ఉన్నాం అందుకనే ఉపనిషత్ అంటుంది అనాది మాయయా సుప్తహా జీవహ అంటుంది మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం ఇంకా అసలు వాస్తవానికి కళ్ళు తెరవలేదు అవాస్తవాలన్నింటినీ ఎదురుకుండా పెట్టుకుని వాటితోటి గందరగోళం అవుతున్నాం పాత్రలన్నీ నెత్తిమీద వేసుకుని తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఎవరో ట్రైన్లో వెళుతున్నాం అనుకోండి టీ కావాల్సి వచ్చిందనుకోండి అతను ఏమని పిలుస్తా అబ్బాయి టీ అబ్బాయి ఇట్రా అంటాం వాడి పేరు టీ అబ్బాయా చెప్పండి టీ అబ్బాయా వాడి పేరు టీ అబ్బాయి ఇట్రా టీ అంటాం వాడు వస్తున్నాడు టీ ఇస్తున్నాడు ఎందుకు వాడికి ఆ పేరు పెట్టారు టీ ఇస్తున్నాడు టీ అమ్ముతున్నాడు కాబట్టి అర్థమైందా ఇప్పుడు రిక్షాతున్నాడు ఏమిటి రిక్షా వారికి ఎరండి రిక్షా అంటాం రెండు ఆటో అబ్బాయిలరా అంటాం ఇది ఆటో అబ్బాయి రిక్షా అబ్బాయి టీ అబ్బాయి ఏంటిది ఆ వృత్తి వాడికి ప్రతీక ఆ వృత్తిని వాడి మీద పెట్టి మనం పిలుస్తున్నాం నిజానికి వాడు ఆటోవాడు కాదు రిక్షావాడు కాదు టీవాడు కాదు మనిషి వృత్తిని పెట్టి పిలుస్తున్నాం అర్థమైందే కానీ మనం అంతవరకే పరిమితం అవ్వట్లేదు వాడంతట వాడే వాడి మీద వాడే టీ అబ్బాయిని నేను టీ అబ్బాయి నేను టీ అబ్బాయిని పెట్టుకున్నాడు నేను రిక్షావాణ్ణి నేను రిక్షావాణిని పెట్టుకున్నాడు అలాగనే నేను కూడా అసలు ఆ నేననే మూల తలంపు లేచిన తర్వాత అది అన్ని ద్వైతాలు అన్ని రకాల బంధాలన్నీ పెనివేసుకున్న తర్వాత నేను ఇదే అనే ఆరోపణ పెట్టుకుంది అది పొరపాటు వాస్తవానికి ఆ నేననే తలంపు కూడా మూల తలంపు కూడా ఆ వాస్తవం ఆ తలంపుని కూడా తొలగించి చూస్తే మూలలో నిలబడి చూస్తే ఏమీ లేవు ఆ నేను మూల తలంపులో తలంపుని తొలగించి మూలలో నిలబడి చూస్తే ఆ తలంపు కూడా ఎలా ఉంటుందో తెలుసండి అవాస్తవం అవాస్తవం బాగా అవగాహన ఉన్నవాడు ఏం చేస్తాడంటే అబ్బాయిలారా టీ కొద్ది ఇవ్వు అని అబ్బాయిని పిలవక్కర్లేదు టీ అబ్బాయిని పిలిస్తే వస్తాడు కానీ అతనికి కనిపించిన అబ్బాయిలారా టీ కొద్దిగివ్వు అని అలాగని ఇక్కడ కూడా వీ డోంట్ నీడ్ టు బీ టెయింటెడ్ బై ద రోల్స్ దట్ వీఆర్ ప్లేయింగ్ మనం పోషించే పాత్రలన్నీ మనల్ని ఏమీ ముట్టుకోక్కర్లేదు అలా నిర్లిప్తంగా మనం సాక్షి మాత్రంగా మనమన మన స్థితిలో ఉండి ఆ తలంపు ఏదైతే లేస్తుందో లేచిన తలంపు ఏదేదైతే నాది నాదేని లోపల గుర్తిస్తుందో ఆ గుర్తించిన తర్వాత శరీరంతో పూర్తిగా మమేకమై చేతనత్వాన్నిచ్చి శరీరంతో ప్రవర్తిస్తుందో వాటిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే లోపల నేను అనే యదార్థమైంది అంటే తలంపులు లేకుండా ఏదైతే స్వరూపమై ఉందో తత్వమై ఉందో అక్కడ నిలబడగలిగితే ఇక్కడంటారు ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మ నిష్టత అసలు ఈ భేదం లేదండి ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను అనే తలంపుకి నేను అనే మూలానికి ఏమిటి తేడా ఏం తేడా మూలానికి నేను అనే తలంపుకి ఏమిటి తేడా చెప్పండి మూలానికి నేను అనే తలంపుకి చూడండి లోపలాది లోపలు ఉన్నటువంటి ఆ మూలం ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి ఆ తలంపుకి తేడా ఏంటి ఏమిటి తేడా కల్పన నేను అనేది కల్పన జరిగింది నీటికి బుడగకి తేడా ఏంటి నీటికి బుడగకి తేడా ఏంటి ఏమీ తేడా లేదు బుడగే నీరు బుడగని మీరు ఎక్కడ ముట్టుకున్నా నీరే అసలు నీరు లేకపోతే బుడగ లేదు నీరే అది కూడా కాకపోతే బుడగలా కొద్దిగా ఉబ్బెత్తుగా అక్కడ ఒక తలం ఏర్పడింది ఒక ఉపాధి ఏర్పడింది ఒక భావం కలిగింది అక్కడ కానీ మన దృష్టి సమంగా ఉండే నీటి మీద ఉండదు ఉబ్బెత్తుగా ఎత్తుపళ్లంగా ఉండేదాని మీదకి వెళ్తుంది మన వంకరబుద్ధిది అలాగనే మన స్వరూపంలో మనం ఉండలేము స్వరూపము కానీ అతత్వంలో అది కనుక తలంపై ఏర్పడితే అక్కడికి దిగుతాం మనం అర్థమైందా మీకు కాబట్టి ఇక్కడ మహర్షి అంటున్నారు ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం నేను మూలంలో కనుక స్థితున్నైతే ఆత్మ సంస్థితున్నైతే స్వాత్మదర్శనం ఆత్మ నిర్ధయ ఆత్మనిష్టత ఇక్కడ ఆత్మ అనే పదం వాడారు ఆయన మొత్తం ఉపదేశ సారానికి ఆత్మ అనే శబ్దం ఎక్కడ వాడారు ఇరవై ఆరో శ్లోకంలో వాడారు ఆయన ఆత్మ పదం వాడలేదు పదమే వాడలేదు కావ్యకంఠ గణపతి ముని ఇలాంటి మహా పండితులందరూ కూడా జగదీశ్వర శాస్త్రులని కానీ లేకపోతే వీళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క శాస్త్రచింతన చేసి అందుకోలేక ఎక్కడో ఒక హ్యాంగప్ ఉంటే అంతటి పండితులు కూడా ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి ఒక్క మాటతో వాళ్ళకి మొత్తం అజ్ఞానం పడిపోయేది ఒక్క మాటతో అజ్ఞానం పడిపోయేది ఒక్క అగ్గిపుల్ల గీసివేస్తే ఎన్ని లక్షల ఎకరాల గడ్డినైనా ఒక అగ్గిపుల్లతో కాల్చేయచ్చు అలాగనే రమణ మహర్షి గారి దగ్గర ఒక్కటే అగ్గిపుల్ల నేనెవరూ కావ్యకంఠ గణపతి ముని అంటే సామాన్యం కాదండి మొత్తం సకల శాస్త్రాలు ఆయన నోట్లో నిలబడి ఉంటుంది అంత మహా విద్వాంసుడైన తపస్వి రామాయణంలో అంటారు కదా వాగ్విదాంవరం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ మునిపుంగవం చూడండి తపస్వి వాగ్విదాంవరం తపస్వి ప్లస్ వాగ్విదాంవరుడు అంటే మహాశాస్త్రవేత్త మహాజ్ఞాని అటువంటి వ్యక్తికి ఇంకా హ్యాంగప్ ఉంది ఎక్కడో ఇంకా అండలేదు ఎక్కడో ఆ హ్యాంగప్ అడ్డుంది ఆయన వచ్చారు మహర్షి దగ్గరికి ఆయన చూశారు కళ్ళల్లో వస్తుంది చెప్తాను మీకు ఆఖన్న మహర్షి అన్ని తెలుసుకున్నా అన్నింటిని నేను గ్రహించినా ఏదో నాకు వెలితి ఉందండి అన్నారాయన అంటే అంతవరకు మౌనంగా ఉన్న మహర్షి అప్పుడు అన్నారనమాట నాకు వెలితి ఉంది అనేవాణ్ణి ఒక్కసారి నువ్వు చూడగలిగితే ఇంకా మనం ఏం చేశాం నాకు వెలితి ఉంది అనేవాణ్ణి మర్చిపోయాం ఆ వెలితిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇంతకాలం అసలు ఎవరైతే నాకు వెలితి ఉంది అన్నారో వాణ్ణొక్కసారి చూడవ్యా అయిపోయినంతే మతో అన్ని ఆగిపోతుంది ఎతో వాచో నివర్త అప్రాప్యమనస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నిభేతి కుత నేతి ఏతగుం హవా సాధునా కరవం కిమహం పాపమకరవమితి స ఏం విద్వాతే ఆత్మాన స్పృణుతే ఉపనిషత్ అంటుంది ఒక్కసారి నాకు అన్నటువంటి ఆ నేను అని శబ్దం ఉచ్చరించాం కదా అది నాలుగుతో ఒక్క అడుగు నాతో ఆ విచారణ చేయండి నేను నాకు అంటున్నాం కదా ఈ నాలుగుతో ఉచ్చరించాం నాలుగు నుండి పుట్టిందే కాదు లోపల గాలి వల్ల పుట్టింది లోపల గాలి నాలుక ఉంటే పుట్టేస్తాయా అలాగైతే మూగవాడికి కూడా గాలి నాలుక ఉంటుంది వచ్చేయాలి గాలి లేకుండా ఉండడు కదా వచ్చేయాలి నాలుక ఉంటుంది కానీ వాడికి మాట్లాడే ఇంద్రియ శక్తి ఇంద్రియ శక్తి ఉన్నంత మాత్రాన మనస్సు కనుక పడిపోయిందనుకోండి అంటారా అనరు ఆలోచించే శక్తి ఉండాలి ఆలోచించడం ఏంటక్కడా మనసు ఆ మనస్సు ఏంటంటే నేను అని ఆలోచన చేసింది ఇప్పుడు ఆలోచన ఒక్కసారి పట్టుకోండి నేను అనే ఆలోచన బయలుదేరింది కదా అంటే ఏంటి నేను అనే తలంపు రూపాన్ని పొందింది ఆ తలంపుని కనుక మనం ఒక్కసారి పగలగొట్టి చూస్తే తెరిచి చూస్తే తలంపు లేనటువంటి నేను నేనుగా ఉన్నాను అర్థమైందా అందుకనే భగవంతుడి గుడిలో తలుపులు పెడతారు కదా రెండు తలుపులు పెడతారు ఒక్క తలుపు పెట్టకూడదు భగవంతుడికి ఎప్పుడు రెండు అందుకనే మన సింహద్వారాలు కూడా రెండు తలుపులు పెడతారు భగవంతుడు లోపలున్నాడు చూడండి ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ తలుపులు ఉన్నాయి ఈ తలుపులు తెరవడం అంటే నే అనే ఒక రెక్క ను అనే ఇంకో రెక్క నేను అనే రెండు రెక్కలు తీస్తే కనిపించేది పరమాత్ముడే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి మీ లోపల కూడా నేను అని ఆ తలం పొందే తలంపుని కనుక ఆ దాటి చూస్తే అతిక్రమించి చూస్తే అతీతమే చూస్తే అక్కడ మూలమే ఉంది ఆ మూలంలో భేదం లేదు అది ఏకమై ఉంది ఏకం సత్ విప్రాబుధా వదంతి అందుకనే ఐదు లక్ష పన్నెండు లక్షల శివాలయాలున్నాయి ఆలయాలు పన్నెండు లక్షలు అవ్వచ్చు శివుడు మాత్రం కోట్ల ఆలయాలున్నా దేవుడొక్కడే కోట్ల దేహాలున్నా జీవుడొక్కడే ఎన్ని దేహాలైనా చెప్పండి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం ఇదంతా ఒక మాట ఈ ఒక్క మాట చాలా ఇష్టం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చభవ్యం పురుష ఏ సర్వం ఆ పరమార్థ చైతన్యమే అంతటా నిండి నిబుడీకృతమయ్యుంది ఇక రెండవది లేదు ఎన్ని బుడగలు రానివ్వండి నీటి మీద బుడగలు నామరూపాలు అసంతే కానీ వాస్తవంగా బుడగ నీరే नीर गुर्च रूपम इला कंजा दट इजस्ट वैल अवे बैट द्यारीड अवे बै दट जस्ट इंजा दैट अंत ఆ నేను అనే తలంపు రాగానే మనం ఏమైపోతున్నాం తలంపులో దూరిపోయి నాది అనే దూరిపోయి శరీరంలో దూరిపోయి వ్యాపించిపోయి చేతనమైపోయి పరిధిని నాది నీది ఈర్షాద్వేషం కామం అది దీన్ని భేదం దీని భేదం ఇది మగ బ్రాహ్మణుడు శూద్రుడు లేకపోతే అది ఇది పండితుడు పామురుడు జ్ఞాని అజ్ఞాని ధనికుడు పేదవాడు అది ఇది అనుకుంటే అన్ని భేదాలు చూసుకుని బ్రతుకుతున్నాం ఒంటరిగా బ్రతుకుతున్నాం ఇన్సెక్యూరిటీస్ తో ఈ వెలుతులు పోంగొట్టుకునే దానికి ఎప్పుడు పోతాయి ఈ పరిధులు పరిచ్ఛిన్నతలన్నీ తొలగి లోపల ఏకమై ఉండే స్వరూపాన్ని చూస్తే పోతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పైన నీళ్లు ఉన్నాయి కదా ఆకాశంలో అది విజయవాడలో పడింది అనుకోండి దాన్ని కృష్ణ అంటున్నారు రాజమండ్రిలో పడితే గోదావరి అంటున్నారు కర్నూలులో పడితే తుంగభద్ర అంటారు అవునా నెల్లూరులో పడితే పెన్నా అంటున్నారు పడక ముందు పైన కృష్ణా నీళ్లని పెన్న నీళ్ళని గోదావరి నీళ్ళని ఉన్నాయా జలమే అది భూమి మీద పడిన తర్వాత ఆయా ప్రాంతంలో పడితే దానికి ఒక పేరు పెట్టారు అన్నదికి ఆకాశాత్ పతితంతో సాగరం తర్వాత ఈ కృష్ణ ఎంతవరకు కృష్ణ గోదావరి ఎంతవరకు గోదావరి తుంగభద్ర ఎంతవరకు తుంగభద్ర సముద్రం దాకా వెళ్లేదాకే యదా నద్యందమానా సముద్రే ఈ నదులు సముద్రం దగ్గరికి వెళ్లేదాకనే దానికి పేరు ఉంటుంది ఇది మాది అనుకుంటాం ఒక్కసారి సముద్రంలోకి అన్ని నదులొచ్చి కలిసిపోతాయి కదండి ఇప్పుడు తీయండి మీ నదులేవు ఆకాశం మీద ఉన్నప్పుడు భేదం లేదు సముద్రంలో ఉన్నప్పుడు భేదం లేదు బయటకు వచ్చినప్పుడే భేదం అందుకని ఆకాశము అనంతం నీలి వర్ణంలో ఉంటుంది సముద్రము అనంతం నీలి వర్ణంలో ఉంటుంది వినండి శ్రద్ధగా ఇందులో కలిసిపోయినప్పుడు నామరూపాలు పోతున్నాయి అందులో ఉన్నప్పుడు నామరూపాలు లేవు ఎక్కడున్న నామరూపాలు ఒక ప్రాంతం మీద ఉంటాయి బయటికి వస్తే అలాగనే మనం కూడా మన అనంత చైతన్యాన్ని పరిధి చేసుకుంటున్నాం నేను అనే తలంపు ఒకటి పెట్టుకుని ఆ తలంపుతో నాది నావి అనేటువంటి భావాలన్నీ విష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయోహో तम प्रकाशवत् विरुद्ध स्वभावो इतर इतर भावा अपपत्त सिद्धायां सुतरा सत्या मिथिनी अहम् मम इदमिति नैसर्गि लोक व्यवहार